ం శ్రీగురుభ్యో నమరి శ్రుతిస్మృతిపరాణానామాలయ కరుణాయవత్పాదశంకరం వాన్మే మనసు ప్రతిష్టిత మనోమే వాచి ప్రతిష్టం ఆవిరావీన్మ ఏద్య ఆనే స్థే రహాయి అనే సందా రుతం వదిష్యామి శత్రు వదిష్యా ఇదే ఏవాగ్ర ఆసీ అవిద్యామదోష నిమిత్త వామనస్ప్రవృత్తస్ ఉభేషితే సాధ్యశాసనలక్షణేషణే ఇది వాజసినయబ్రాహ్మణే అవదాణా అవిద్యాకామదోషనిమిత్త వాంగ్మనవృత్ సాక్షణ విదూష అవిద్యాదోషాభావా అనుపత్తే క్రియాభావమాత్రం వ్యుత్నం నటు యాగాదివదను భావాత్మకం సమాట యద్షేర్ వై జీషుడ్వ కర్మా Why should he give off karmas? Because in karmas, he doesn't see any prayodhana. That's so, a sangraha-vākya you should keep in mind. Phala-darśyane, paramārtha-vijñāne, phala-darśyane, kriyāna-papate. That is the sangraha-vākya. So, once he realizes the truth of his self, బ్రహ్మ పరమార్థ విజ్ఞానే ఫలాదర్శనే హి డజన్ సీ ఎనీ ఫల దట్ హీ హ్యాజ్ టూ గేన్ థ్రూ పర్ఫార్మెన్స్ ఆఫ్ కర్మాస్ దర్ ఫోర్ క్రియానుపత్తి ఫోర్ దక్షన్స్ డూ నాట్ అప్లై టూ హెమ్ దట్ వీ హవ్ టుప్ దర్ ఫోర్ వై హీ గివ్స్ అప్ యాక్షన్స్ ఫలా అదర్శన ఓకే phala is ఫలాజ ఆల్సో కళ్ళు ప్రయోజన హియర్ ప్రయోజన అభావ ఫలాదర్శన ద ఎక్స్ప్రెషన్ ఇజ్ ఆల్సో సెడ్ ప్రయోజన అభావా భాష కదా ఇస్ లైక్ ద సో ఇజ నో పర్పస్ టూ బీ సర్వ్ దై gave up అప్ కర్మస్ okay. is there any purpose served in థ్యాగ వై త్యాగ త్యాగా is giving up, కర్మణా న ప్రజే ధనె న త్యాగే నైకే అమృతత్వమా నృ ఇజ్ఞాని హీ నోస్ ద సెల్ఫ్ ఇస్ బ్రహ్మన్ నౌ హీ పర్ఫార్మ్స్ త్యాగ ఇది లాంగ్వేజ్ హీ పర్ఫార్మ్స్ త్యాగ ది కామీ ద డిజైవర్ హీజ్ పర్ఫార్మింగ్ కర్మ ద జ్ఞాని ఇజ్ ద అకామి their how he is performing tyaga why tyaga because there is no phala to be acquired through karma and if there a phala to be acquired through tyaga no. then why should he do tyaga means what happened prayojana bhavat karma bhavah it that is the argument then ప్రయోజనాభావాత్ త్యాగాభావపి ఎందుకంటే త్యాగంలో కూడా ప్రయోజనం లేదు కనుక త్యాగాన్ని కూడా త్యాగం చేసేయాల్సి ఉంటుంది త్యాగాన్ని కూడా పట్టు పట్టుకోవడానికి వీలు లేదు అని ఆర్గ్యుమెంట్ ఓకే దీనికి సమాధానం చూడండి సమాధానం ఏంటంటే విదుష అవిద్యాదిదోష అభావాత్ అనుపత్తే హేతు విద్వాంసునకు అంటే జ్ఞానికి పొసగదు ఉపపత్తి అంటే పొసగుత అనుపపత్తే పొసగ పొసగనందు వలన పంచమే ఏమిటి పొసగదు పాంతలక్షణాయా అనుప వాంగ్మనస్కాయ ప్రవృత్తే అనుపత్తే ఓకే సో వాక్ వాగ్రూపమైన కర్మ మనోరూపమైన కర్మ అంటే ఉపాసన వా వాగ్ రూపమైన కర్మ అంటే పారాయణం మనోరూపమైన కర్మ అంటే ఉపాసన కాయరూపమైన కర్మ అంటే కర్మ హోమము మొదలయండి ప్రవృత్తి అంటే కర్మ ఈ కర్మలు మూడు రకముల కర్మలు జ్ఞానికి పొసగవు ఎందుకు పొసదవండి ఎందుకు పొసదవు ఈ కర్మలకి నిమిత్తం ఏమిటి ఈ కర్మలు చేయటానికి హేతువేమిటి అంటే కోరికలు కోరికలకు హేతువేమిటి అజ్ఞానం ఆ దోషం ఉండాలి కోరిక అనే దోషం ఉండాలి కోరికనే దోషం ఉండాలంటే అవిద్య దోషం ఉండాలి ఈ మాటలు ఎవరిని చెప్తారు మీరు అవిద్య నేను ఈ పాట నేను ఈ పాఠం ఇలా చెప్తూ ఉంటాను నేను ఈ పాఠం చెప్తే అని వెళ్ళి పెద్ద స్వామికి కంప్లైంట్ చేస్తాడు పెద్ద స్వామి నాతో ఏమిటి నువ్వు కర్మలు వద్దన్నావుట అని నాకు మళ్ళీ ఆ కంప్లైంట్ రిఫరెన్స్ నేనంటాను మీరు మీకు కంప్లైంట్ చేసిన పూజారి గారు వెళ్ళి గోల్డ్ జంప్ ఇది లేక నేను సమాధానం చెప్తా పైగా ఏమంటారంటే పూజారికి తెలియదు అతనికి కంప్లైంట్ చేస్తే అతనికి నష్ట చెప్పాల్సి ఉంది పోయి నాకు నచ్చి చెప్తారు నేను ఏమంటున్నారా మరి ఈ పాఠం ఎందుకు చెప్పమంటున్నారు మరి ఈ పాఠం చెప్పకుండా ఇంకేదైనా పాఠం చెప్పచ్చు కదా రామాయణమో లేకపోతే దేవి మహాత్మ్యమో చెప్పారు అవి చెప్తూ ఉంటాను నేను అవి చెప్తే ఈ సమస్యలే ఉండవు కదా కాబట్టి అవిద్య అనే దోషం ఉంటుంది దాన్ని బట్టి కామ అనే దోషం పుడుతుంది దాన్ని బట్టి కర్మ పుడుతుంది కాబట్టి కర్మ ఎక్కడి నుంచి పుట్టింది కామ దోషం నుండి ఆ దోషం ఎక్కడి నుంచి పుట్టింది అవిద్యా దోషం నుంచి ఈ కర్మ యొక్క రూపమే లక్షణము అంటే రూపము పాంగత లక్షణాయా అంటే పాంక్త రూపాయా అనర్థం ఆ కర్మ యొక్క రూపం అంటే ఎలా ఉంటుంది ఆ కర్మ ఎలా ఉంటుంది పాంక్త రూపంగా ఉంటుంది అంటే యజమానుడు పత్ని దైవమిత్తము మానస విత్తము ఇంకేదో ఉంది కదా పుత్ర ఈ ఐదింటి ఐదు కలిసి ఉంటాయి ఆ రూపంగా ఉంటుంది ఈ కర్మ ఇది దోషం నుంచి పుట్టింది సహజంగా దాని దాన్ని బతికే దోషం నుంచి పుట్టిందని వేదం చెప్పిన కర్మే అయినప్పటికీ అవిద్యా దోషము కామదోషము నుండి పుట్టిందని ఓకే అటువంటి కర్మ జ్ఞానికి అన్వయించదు జ్ఞానికి పొసలదు అందువల్ల ఆ దోషము జ్ఞాని లేదు అనుకుంటారు అవిద్యాది దోష అభావాత ఆది శబ్దం చేత కామ తీసుకోవాలి అంటే అవిద్యాది దోషాన్న అవిద్యా కామ దోషాన్న ఒకటే అవిద్యా కామ దోషము ఆ జ్ఞాని ఎందు లేదు కనుక ఆ జ్ఞానికి ఈ కర్మలు పొసగవు అందువలన పొసగనందువలన ఇంకేం మిగిలింది జ్ఞానికేం మిగిలింది కర్మలు లేకుండుట మాత్రం మిగిలింది క్రియాభావ మాత్రం దానికి ఒక ముద్దైన పేరు వ్యుత్థానం కర్మలు లేకుండుట అనే మాట ఏది దానికే వ్యుత్థానం అని చెప్పారు మీరు కర్మలు లేకుండుట అంటే దాంట్లో చేస్తున్నది ఏదో ఉందనే భావన కలగదు కానీ వ్యుత్థానం అనేప్పటికీ ఏదో చేసేస్తున్నాడు అనే భావన కలుగుతుంది కాబట్టి సన్యాసంటే వీటిని విడిచిపెట్టి మరొకటి చేస్తాడని కాదు వీటిని విడిచిపెట్టి ఇదేమీ చేయదు అని అర్థం నాండి క్రియాభావం మాత్రం యుత్థానం కాబట్టి ఈ యుత్థానము అభావరూపమా భావరూపమా అభావ రూపం భావాత్మకం ఆత్మాంటే రూపం భావాత్మకం నా ఇది భావరూపం కాదు భావరూపము అంటే చేయాల్సిన ఒకటి ఉంది అలాంటిది కాదు ఈ వ్యుత్థానం చేయాల్సిందేమీ లేదు అలాంటిది అభావరూపము తప్ప భావరూపము కాదు భావరూపం అంటే ఎలా ఉంటుంది యాగము అది అది నడుపు చేయాలి అది దాని రూపం యాగాధిపత్ అనుష్ఠేయ రూపం దాన్ని భావాత్మకం భావరూపం అంటే అలా ఉంటుంది అలాంటిదండి వ్యుత్థానము కాదు ఓకే యాగాధిపత్ అనుష్ఠేయ రూపం భావ భావాత్మకం ఇక్కడ యాగాధివత్ అనే దాన్ని వ్యతిరేక దృష్టాంతము ఇది అన్వయ దృష్టాంతం కాదు వ్యతిరేక దృష్టాంతం అంటే యాగాదులెలా అయితే నడుము బిగించి చేయదగిన భావరూపములైన కర్మలో వ్యుత్థానము ఆ విధంగా చేయదగిన భావరూపమైన కర్మ కాదు అనర్థం తెలిసిందండి ఆ వాక్యం ఎంత బాగుందో చూడండి వాక్యం అంత ముద్ద వాక్యం నాకెక్కడా కనపడలేదు ఒకసారి అందాము అవిద్యా కామదోష నిమిత్తాయా క్ష అవజపణ పాంతలక్షణ వాంగ్మన ప్రవృత్తే అవిద్యాదిదోషాభావా విదూషా అనుపత్తే మాత్రం వ్యుత్న యాగామనుయ ర భావాత్మకం నా తివత్పురుషధర్మ ఇది నయోజనమన్వేష్టవం ఇప్పుడు వ్యుత్థానం అనేది ఒక అనుష్ఠించదగిన కర్మ అయితే దానికి ప్రయోజనం ఉంటుంది ప్రయోజనం అంటే ఫలం ఉంటుంది ఓకే ఇక్కడ వ్యుత్థానం అది భావరూపం కాదు అది అభావరూపం అది అనుష్ఠించే కర్మ ఏం కాదు కాబట్టి దానికి ఫలం ఏమిటది మీరు వెతకనక్కర్లా ఫలం ఏమిటో చూసుకోనక్కర్లా అది వస్తుధర్మం తప్ప ఒక విధి చేతను ప్రోత్సహించి చేసే క్రియ కాదు వస్తుధర్ వస్తువు అంటే ఆత్మ అది విద్యావత్పురుషుడు విద్యావత్ పురుషుడు అంటే జ్ఞానమును పొంది ఉన్న వ్యక్తి యొక్క ధర్మం అది అతని సహజ సిద్ధమైన స్వభావం తప్పది దాంట్లో అనుష్ఠించేదేమీ లేదు కాబట్టి ఈ విత్నం ఎందుకు చేస్తున్నాడు దీనికి వేరే ప్రయోజనం ఏమిటి అని మనం అన్వేషించవలసిన అన్వేషించడం అంటే వెతుక్కోవడం వెతుకులాడడం అదే ఈ విత్థానానికి ఏమిటి ఫలం అని అలా వెతుకులాడవలసిన అవసరము లేదు ఎందుకని దానికి బలం కర్మ కాదు అది భవ అంటే క్రియ భవహ క్రియా భావరూపం కాదు అది అభావరూపం అక్రియ క్రియమీ లేకుండా ఆసనం ఆసన రూపం ఆసనం అంటే ఉండడం ఉండడమే తప్పది చెయ్యడం కాదు కాబట్టి దానికి ప్రయోజనాన్ని మీరు పెట్టుకోకర్లేదు ఉదాహరణకి ఒక అక్కడ ప్రశ్న వేశారు చీకట్లో వెళ్ళి గోతులో ఓకే చీకటి ఉంటే జ్ఞానం ఇక్కడ గోతుల పడ్డాముంటే కమ్మ చేయడం చూడండి ఆ ఉదృష్టాంతం ఎలా ఉందా ఈ పాఠం చెప్తే మరి ఊళ్ళో వెళ్ళే పాఠం చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ఊరి పురోహితుడిని కూర్చోబెట్టి పాఠం చెప్పారనుకోండి వాళ్ళకి మండిపోతుంది అంచేతనే ఈ పాఠం ఈ హాల్లో పెట్టి ఆ హాల్లో దే దేవాలయం పెట్టారనుకోండి ఆ హాల్లో దేవుడు పూజలో పెట్టారనుకోండి ప్రాబ్లం అయితే ఎన్నిక పొందుతారు పోతాడు చీకటిలో ఉన్నాడు అంటే అవిద్యా కామదోషాలున్నాయన్నర్థం చీకటి గోతులో పడ్డాడు అంటే కర్మలు చేసుకుంటూ కూర్చుంటున్నాడు ఓకే ఆ చీకటి పోయింది అంటే ఆత్మజ్ఞానం కలిగింది గోతులో పడతాడా పడ్డా ఓకే గోతులో పడకుండాకు ప్రయోజనమేమి అని అన్వేషిస్తారా అన్వేషించారు గోతులో పడ్డ గోతులో పడకుండాకు ప్రయోజనం ఏమి ఉంటుందండి దానికి వేరే ప్రయోజనమేమీ ఉండదు అలాగే వీడి కర్మలోనే గోతులో పడకుండా తమస్వరూపముందు తాను ఉన్నాడు ఏ ప్రయోజనం ఇంకా దానికి ప్రయోజనమేమీ ఉండదు నహి తమస్సు ప్రవిష్టస్ ఉదికే ఆలోకే జద్గత్త పంక కంటకార్జ్యపతనం తిం ప్రయోజనమి ప్రశ్నార్హం ప్రయోజనం కం కయోజన యొక్క ప్రయోజనం బహువ్రీ సో తమసి ప్రవిష్టట్లో ప్రవేశించేట అంటే అర్థం కర్మలో ప్రవేశించేటండి హి బికాజ్ తమసి ప్రవిష్టట్లో ప్రవేశించేటం ఇంతట్లోకి ఆలోకే ఉదితే ఇంతట్లోకి ఆత్మజ్ఞానం అనే వెలుగు ఉదయించినది ఇప్పుడు వాడు గోతులో పడ్డాడు గర్త అంటే గోతులో ఆపతనం పడ్డాడు పంక బొరోగలో ఆపతనం పడ్డాడు కంటక ముళ్ళల్లో ఆపతనం పడ్డాడు అది అని దానికి ఏదైనా పెట్టుకోవాలి మీరు సో గోడకి తల కొట్టుకూడదు ఆదిశప్తి అంటే ఏమి ఉండదు అది ఏడిగలదో ఎట్ అపతనం ఈ పడకుండుట ఏడిగలదో తట్ ఆ పడకుండుట పిం ప్రయోజనం ఏమి ఫలము కాగలదు అంటే ఆ ఫల ప్రయోజనం ఫలం అప్పుడు పడలేదు కదా పడలేదు పడ పడలేకుండుటకు అని ప్రశ్న వేస్తారండి ఇది ప్రశ్నార్హం నా అనే ప్రశ్న అర్థం లేని ప్రశ్న కాబట్టి కర్మలు చేసేటప్పుడు ఏదో స్వర్గాది ఫలములు ఉన్నాయి బానే ఉంది ఇప్పుడు చేస్తున్నాడు కదా దీనికి ఫలం ఏమిటి ఏమి తప్పు అలాంటి వెదుకులాట రాదు ఉండదు అది కాబట్టి అంతకు ముందు లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం వచ్చేసింది ప్రయోజనం అనేది అంతకుంది అని చెప్పి అవిద్యా నిమిత్త ప్రయోజనస్య భావ అని చెప్పారు నా వస్తు ధర్మ అని చెప్పారు ప్రయోజనము అంటే ఫలముండుట అనేది అది అజ్ఞానం వల్ల వస్తోంది తప్ప ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఫలముండుట అనే దోషమే ఉండదు ఇప్పుడు ఫలముంది అంటే అర్థం ఫలమును పొందాలి అంటే అర్థం వీడు అపూర్ణుడు అని అర్థం అదే దోషం ఆత్మజ్ఞానికి ఫలము అనేది ఉండదు ఎందుకని ఫలము పొందక్కర్లేదు ఎందుకని ఫలము ఉండదు ఎందుకని వీడు పూర్ణుడు కనుక కాబట్టి ఆ పూర్ణత్వాన్ని పొందుట కొరకు ఆ పూర్ణత్వంలో నిలిచి ఉన్నవానికి కర్మలను చేయకుండుట వలన ఏమి ప్రయోజనము సిద్ధించను అనే ప్రశ్నయే తప్పు ఏ ప్రయోజనము సిద్ధించదు ఆత్మనిష్ఠుగా తన స్వరూపంలో మాత్రమే నిలిచి ఉంటారు అని అంటే లోకంలో ప్రతిదానికి ప్రయోజనం ఫలశృతి కలవాటుపడి ఉంటారు ప్రతిదానికి ఓ అంటే మోక్షాన్ని కూడా ఫలంగా చెప్పారు నిజానికి మోక్షం ఫలం కాదు ఫలము కానీ ఫలము ఫలాన్ని మీరు అనుకుంటే అనుకోండి వస్తంలో కూడా కాదు ఓకే ఇన్ని మళ్ళీ ంతరి అర్థప్రాప్తత్వా చోదనారసమితి ఇది ఇప్పుడు పూర్వపక్షం ప్రారంభం అవుతుంది అసలు తరిహి అన్నాడంటే పూర్వపక్షం ప్రారంభం అవుతుందంటే లెక్క చాలా నేను కంగారు పట్టలేదు ఎందుకంటే ఈ సెక్షణం ఈ పైన రాబోయే రెండు మూడు పేదాలు చాలా చికాక్ అయినటువంటి వీటిల్లో పంపి దోషాలు కూడా ఉన్నాయి అంటే లేఖక దోషాలు ఉన్నాయి ఏదో టెన్టీ చేసి పెట్టారు తప్ప అది ఇటు చెప్పొచ్చు చెప్పొచ్చు అలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బంది మరే ఉపనిషత్ భాష్యానికి లేదు కేవలం వ్యతిరేక భాష్యానికి ఉంది తని అన్నాడంటే పూర్వోషణ ఇప్పుడు విస్థానము అసలు క్రియే కాదు మిగతా పైన చెప్పింది మనం క్రియే కాదు కాబట్టి క్రియ కానప్పుడు వేదము దానిని విధించరాదు చోదన అంటే విధి అది విధికి యోగ్యము కాదు క్రియ అయితే విధిస్తారు కానీ క్రియ కాని దాని ఎలా విధిస్తారు కాబట్టి వ్యుత్నాన్ని విధించకూడదు కానీ విధి అయినట్టు కనబడుతుంది వ్యుత్య అథభిక్షా చర్యంచరంతి అక్కడ లట్టికి విధి అర్థం చెప్పారు ఈ విద్వాంసాలు ఎలా చెప్తారు అగ్నిహోత్రం జుహోతి అన్నప్పుడు జుహోతి లట్ లట్టుకి విధి అర్థాన్ని చెప్తారు జుహోతి అంటే జుహుయాత్రని అర్థం చెప్తారు వాళ్ళకి విధి లట్టవ్వచ్చు విధి లింగ కూడా విధిలింగ లఘు విధే లట్ కూడా విధే అలా వాళ్ళు సిద్ధాంతం చేసుకున్నారు అలాగే ఇక్కడ వ్యుత్యాథ భిక్షాచర్యం జరంది అన్నప్పుడు ఆ వ్యుత్థానము భిక్షాచరణము భిక్షాచర్యం జరంది వాటిని విధులుగా స్వీకరిస్తారు అలా స్వీకరించి ప్రశ్న మరి ఉత్నము క్రియా అభావమే అయినప్పుడు దానికి విధి ఎక్కడ పోతుంది మరి విధి కదా కానీ మరి విధి ఉంది కదా అని పోవటం ప్రారంభమవుతాం గార్హస్యే చేరబ్రహ్మ విజ్ఞానం జాతం త్రై వాస్తు అకర్వత ఆసనం నకోమనం ఇది ఆ పూరోపక్షం చాలా గట్టి పూరోపక్షం ఎందుకంటే ఇప్పుడు వ్యుత్నము చెయ్యాలి అని దానిని విధిగా భావించి వీడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకుంటున్నాడు దాన్ని విధిగా తీసుకుని విధిగా స్వీకరించి ఇప్పుడు మీరు వచ్చి ఏమి సిద్ధాంతం చేసినారు అది విధి కామె కాదు కాబట్టి వ్యుత్యాథ భిక్షాచర్యం అన్నది విధి విధి కాదు కాబట్టి వ్యుత్థానం చేయనక్కర్లేదు వ్యుత్థానం తమ్మైతే విధికి యోగ్యం అవుతుంది అప్పుడు విధిని పట్టుకుని చేయాల్సి ఇప్పుడు వ్యుత్నం చేయనక్కర్లేదు అంటే దాన్ని బట్టి ఏం తెలియదనమాట వీడు గృహస్థుడుగా ఉన్నాడు గార్హస్థ్యం చేత గార్హస్థ్యే చేత చేహస్థ్యే గృహస్థుడిగా ఉంటూ ఉండగా పరబ్రహ్మ విజ్ఞానం కలిగినది అహం బ్రహ్మాశ్రమైన విజ్ఞానం కలిగినది ఇంక ఇప్పుడు చేయాల్సిందేం లేదు వ్యుత్నం కాదు కాబట్టి గృహస్థాశ్రము కూడా ఉండిపోతాడు తత్ర అస్సు అక్కడే ఉండిపోతాడు ఆ గృహస్థాశ్రమంలోనే ఉండిపోతాడు ఎటొచ్చి కర్మలను మాత్రం చేయడు ఎందుకంటే కర్మలు చేయాలంటే ప్రయోజనం కాబడాలి ప్రయోజన ఫల అదర్శమే కాబట్టి కర్మలను చేయడు అకౌవత తత్ర ఆసనం అస్తు ఏ కర్మలను చేయకుండా ఆ ఉండుగాక త్వత అన్యత్ర నగమనం త్వత అంటే అన్యత్రావితరమునందు అంటే సన్యాసమునందు నా గమనం వెళ్ళుట అనేది ఉండకూడదు ఇది చేస్తే నా ఇక్కడే శ్రీకృష్ణులకి శంకరులకి కొంచెం తేడా శ్రీకృష్ణుడు ఏమంటాడు అంటే సరే అలాగే ఉండి శంకరులు అంటున్నారు సరే నువ్వు ఇంట్లో ఉంటానంటే ఇంట్లో ఉంటానని ఎందుకు అంటున్నావు అసలు విస్థానం ఎందుకు చేశాడు విస్థానం అసలు ఎందుకు వచ్చింది ప్రయోజన భావ ఫలం కనపడలేదు ఇంట్లో ఉంటాను అన్నది ఏదో ఒక ఫలమును అపేక్షించి అంటున్నాడా నా ఇంట్లో నేనే ఉంటాను అని కదా నా ఇంట్లో నేనే ఉంటాను అంటే దాని అర్థం అంటే తెలుసునా నా భార్యతో పాటు నేను ఉంటాను అని అర్థం నా ఇల్లు నా భార్య అంటే అది అది దోషమా లేకపోతే గుణమా అది దోషమే నాకైనా ఉండకూడదు కదా ఆత్మజ్ఞానం కలిగితే కాబట్టి ఇది నా ఇల్లు అన్నాడంటే వాడు ఆత్మజ్ఞానాలు అవుతాడు ఈమె నా భార్య అంటే వాడు ఆత్మజ్ఞానాల్లో అవుతాడు అంటే నా ఏం చేస్తారంటే ఈమె నా భార్య అని అన్నారు భార్యని అంటే అంటారు అలా అయితే అది కూడా అను అలా తెలివితేటర్గా ఉండిపోతారు కానీ బావురిగి ఉంటాడు వాడు ఉంటాడు పక్కన చోక వాడు ఈయన అకౌంట్ల మీ చూస్తూ కామ ప్రజ పాటు గార్హస్య అది సంగ్రహవాక్యం ఇదికే నా అది సరికాదు ఎందువలన గృహస్థుడిగా ఉండుటకు మూలము కామము కోరిక కామానికి శక్తి కథ ఉండాలని కోరిక కోరిక ఉండబట్టి గృహస్థుడిగా ఉండిపోయినాడు ఇప్పుడు జ్ఞానం అయిపోయినాడు ఇంకా కోరికలు ఉండవు ఉండకపోతే ఇంకా గృహస్థుడిగా కొనసాగడానికి హేతు లేదు గృహస్థుడిగా కొనసాగే ప్రశస్తి లేదు కాబట్టి ఆ ఇంట్లోనే ఆ భార్యతో అక్కడే అలాగే ఉంటాడు ఇంకా వ్యుత్నం అనేది ఏమీ లేదు అని ఆర్గ్యుమెంట్ తప్పవుతుంది కామ ప్రయక్తత్వాత్ రహస్య దాన్ని వివరిస్తున్నారు ప్రత్యవధారణ కాబట్టి గృహస్థాశ్రమము కామప్రయుక్తము అని ఎందుకు అంటున్నారు అది అలా అనరు విమాంశకులు అలా అనరు వాళ్ళు ఎలా అంటారంటే గృహస్థాశ్రమము ధర్మ హతావాన్వై కామ ఎవటో తెలిసిన పుత్రేనాయం లోకో జయ్య కర్మణా పితృ లోక విద్యయా దేవ లోక హతావాన్వై కామ అంతేవాడి కోరిక ఏంటి సంతానాన్ని పొంది ఈ లోకాన్ని జయించాలి ఈ లోకాన్ని జయించడం అంటే వీడు సంపాదించిన ఆ స్నేదాన్ని కాపాడుకుంటూ ఉంటాడు వీడి పోయిన తర్వాత అద్ది నాదే వీడు కర్మ చేస్తున్న పితృలోకాన్ని పొందుతారు ఉపాసన చేసి దేవలోకాన్ని పొందుతారు ఇంతే కోరికలు యథాబానులే కామ ఈ గృహస్థుండే కోరికలు ఈ మూడు ఏషణలు ఉన్నాయి ఏషణ అంటే కోరిక ఇష ఇచ్చాయా ధాతువు ఇష పక్కన భావే ల్యుట్ ఇష ల్యుట్ యువకవు ఇష అన ఇష్య విషాలో ఇష్యు మిగులుతుంది ఆపోతుంది పొగంత లఘూపధ చేణం వచ్చే నా అవుతుంది కోరిక అని అర్థం ఇచ్చ కోరిక కోరికలు మూడన్నాం ఇవి కర్మ పుత్రేణ ఆయన లోకోదేయ కర్మణాపితు లోక విద్య దేవ లోక మూడు కోరికలు అన్నాం మూడు కాదు ఇవి రెండే ఏమిటి పుత్రుడు విత్తము అనే సాధనములపై కోరిక లోకముపై కోరిక రెండే రెండే కోరికలు మూడు కూడా కాదు అని అక్కడ ఏవా అని కోరికలు మాత్రమే అవధారణ కూడా చేసి పెట్టారు ఈ మొత్తం చెప్పిన బట్టి మనకేం తెలియందంటే గృహస్థాశ్రమము కామనల్ల ప్రేరితమై ఉన్నది వీడు కామనల్ల ప్రేరితుడై గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు అని తెలిసింది ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత నాకు ఆత్మజ్ఞానం కలిగిపోయింది నేను బృహస్థుడి గారే మిగిలిపోతాను అంటే కామలలో అతి పెట్టుకున్నట్టయింది కదండి కామ నిమిత్త పుత్ర విత్తాది సంబంధ నియమాభావ మాత్రమేవాహితతోత్ర గమనం వ్యుత్తే కాబట్టి ఇక్కడ వ్యుత్నం అంటే అర్థమేటో తెలుసిన గృహశాశ్రమాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడం అని అర్థం నేను చెప్పట్లేదు తత అన్యత్ర గమనం అని అర్థం నేను చెప్పట్లేదు వ్యుస్థానానికి అర్థం వ్యుస్థానానికి అర్థం ఏంటంటే కామనులు నిమిత్తముగా గల ఇప్పుడు పుత్రుడు ఎందుకు కావలసి వచ్చాడు ఇహలోక కామన వలన పుత్రుడు కావాల్సి వచ్చాడు విత్తం ఎందుకు కావాల్సి వచ్చింది పితృలోక దైవలోకాది కామనల వలన విత్తం కావాల్సి వచ్చింది కాబట్టి కామన నిమిత్తము కాగలవి పుత్రవిత్తాదు ఓకే విత్తం అంటే కర్మ మానసం విత్తం దైవం విత్తం మానసం విత్తం అంటే కర్మ దైవం విత్తం అంటే ఉపాసన పుత్రుడు కర్మ ఉపాసన మూడు ఈ మూడు ఎందుకు కావచ్చు వీరితో సంబంధం పెట్టుకుంటాడు సంబంధం అంటే పుత్రుడితో సంబంధం నాకు పుత్రుడు కావాలి నాకు ఈ కర్మ కావాలి నాకు ఈ ఉపాసన కావాలి అనే సంబంధం వారికి ఎక్కడి నుంచి దేనివల్ల వచ్చింది ఈ సంబంధానికి నిమిత్తం ఏమిటి కామన అది బహువ్రీహి కామ నిమిత్త అంటే కామస్య నిమిత్తానికి షష్ఠి కాదు కామన నిమిత్తముగా కలిగిన పుత్రమిత్తాది సంబంధము అనే నియమము ఉండదు అంటే ఈ ఈ లోకాన్ని జయించాలి అంటే పుత్రుడు ద్వారా మాత్రమే ఈ లోకాన్ని జయించు అని నియమం నియమ విధి అని అంటే మీరు ఈ లోకాన్ని అనేక రకాలుగా జయించవచ్చు కానీ అనేక రకాలుగా జయించవద్దు కేవలం పుత్రుడు ద్వారా మాత్రమే జయించు అనే అనేక రకముల ఉపాయములు ఉన్నప్పుడు ఏదో ఒక ఉపాయమును మాత్రమే అనుష్ఠించు అని చెప్పేదానికి నియమ విధి అని పేరు ఈ మాట గుర్తుపెట్టుకోం కొంచెం మీమాంసం అలాంటి విధి వాక్యాలు ఉన్నాయి నియమ విధి వ్రీహీ నవహంతి అనేది దృష్టాంతం అంటే బియ్యమును దంచవలేను దంచవలేను ధాన్యమును దంచవలేను ఎందుకు దంచడం ఎందుకు అంటే సురోడాశనం తయారు చేయడానికి పిండి కావాలి పిండి కావాలంటే బియ్యం నుంచి పిండి వస్తుంది బియ్యం కావాలంటే ధాన్యములు దంచలేము దంచడం ఎందుకు యంత్రంలో పోయొచ్చుగా నఖ విదళనం కూడా యంత్రం నేను కొత్తగా ఈ మధ్యన యంత్రంలో కూడా చేసేది నఖ అది గోటితో తీసేసినట్టే యంత్రం తీసేస్తుంది అలా చేసి బియ్యము సంపాదించి దాన్ని పిండి చేసి అప్పుడు పురోడసం చేయొచ్చుగా అంటే అనేక రకాలుగా మీరు బియ్యాన్ని సంపాదించవచ్చు అనేక ప్రకారములుగా బియ్యమును సంపాదించుట సంభవం అవుతూ ఉంటే కేవలము అవహనము మాత్రమే చేసి సంపాదించాలి అని విధి ఇచ్చితే దాన్ని నియమ విధి అంటారు అలాగే ఈ లోకమును జయించుట అనేక విధములుగా సంభవం అవుతూ ఉంటే పుత్రుల ద్వారా మాత్రమే జయించగలను నియమ అటువంటి నియమమిది ఉండదు వ్యుత్థానం అంటే అటువంటి నియమములేమీ ఉండదు పుత్ర సంబంధ నియమము మానుష విత్త సంబంధ నియమము దైవవిత్త సంబంధ నియమము ఇలాంటివేమీ ఉండదు అది వ్యుత్థానం అంటే అర్థం అంతే తప్ప అక్కడి నుంచి గృహస్థాశ్రమం నుంచి లేచి వెళ్ళిపోవడం వ్యుత్థానము అని అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఉత్థాన శబ్దానికి అర్థం గృహస్థాశ్రమం నుంచి లేచి వెళ్ళిపోవడమని కాదు పుత్ర భార్యాదులతో సంబంధము లేకుండాట అని అర్థం ఓకే ఆ సంబంధం లేకుండా అంటే ఇప్పుడు వాడు ఏం ఉండి సంబంధం లేకుండా ఉండడం ఇల్లు విడికి పెట్టవరిగిపోవడమా తత గార్హస్థ్యేవా అపుర్వత ఆసనముత్పన్న విద్యస్య ఇంట్లోనే ఉన్నాడు అన్నట్లయితే పుత్రుడితోటి భార్యలతో భార్యతోటి సంబంధం ఉండి తీరుతుంది అసలు ఇంట్లోనే ఉండడం ఎందుకండి వాళ్ళతో సంబంధం ఉండబట్టే ఇంట్లో ఉండడం ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను వాళ్ళతో నాకు సంబంధం లేదు అనడానికి వీర్లేదు ఎందుకంటే వాళ్ళతో సంబంధం ఉండబట్టే ఇంట్లో ఉండడం సంబంధం కాబట్టి నాకు ఇంట్లోనే ఉంటాను వాళ్ళతో సంబంధం లేదు అన్నది పరస్పర విరుద్ధమైన వచనం వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో నుంచి నడిచి వెళ్ళిపోవాలి నడిచి వెళ్ళి మళ్ళీ వెనక్కి కూరగాయలు వచ్చినందుకు వెళ్ళి వచ్చాడు బయటికి మళ్ళీ వెనక్కి వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు రైలు ఎక్కి ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ అయ్యాకన్నా ఒక రైలుకి కృషి చేసి వెళ్ళి మళ్ళీ మళ్ళీ రైలు టికెట్ రిటర్న్ టికెట్ కొనుక్కొని వచ్చేటంటే వాడికి ఆ ఎంతో సంబంధం ఉన్నట్టేనట ఉన్నట్టే కాబట్టి గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఉండగానే వీడికి వ్యుత్థానం అయిపోయి అక్కడే అనే మాట పోస్తాడు కాదు వీడు తప్పనిసరిగా ఇల్లు విడిచిపోవలసేనంటే కాబట్టి వీడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడంటే పుత్ర ధ్యాయాదు భార్యతోటి పుత్రుడితో సంబంధం పెట్టుకుని పెట్టే లెక్క కాబట్టి విస్థానం అంటే దీన్ని విడిచిపెట్టి అవతలకపోవడం అని అర్థం కాదు దాని అర్థం ఏంటంటే అది థియ కాదు దాని అర్థం ఏంటంటే పుత్ర విత్తాదులతో సంబంధము లేకుండుట అంటే అభావమే అర్థం తప్ప థియ అర్థం కాదు కాబట్టి గృహస్థాస్త్రంలో ఉంటూనే వ్యర్థారం చేస్తాడు అనే మాట పోసాగాడు అయితే ఆశ్రమం ఇంకో ఆశ్రమాలు గడిపోయి అక్కడ గురు శుశ్రూష చేస్తాడా అది కుదురుతుందా అది కుదరదు అది ఉండదు జ్ఞానికి గురు శుశ్రూష అనేది కూడా ఏమీ బ్రహ్మచారికి ఉంటుంది గురు శుశ్రూష జ్ఞానికి ఉండదు తర్వాత తపస్సు చేస్తాడా తపస్సు కూడా బ్రహ్మచారికి ఉంటుంది జ్ఞానికి ఏతేనా గురు శుశ్రూషాతపసోపీ అప్రతిపత్తి విదృష సిద్ధ ఏతేనా అంటే ఈ కామన లేకుండుట చేత ఇక్కడ టీకాకార్డు బాగా రాశాడు ఏదైనా కామ అభావేన ఈ కామనలనేవి లేకుండుట చేత గురుశుశ్రూష తపస్సు అనేది కూడా ఈమె ఉండదు అప్రతిపత్తి అంటే ప్రతిపత్తి అంటే సాభిమాన కర్తవ్యత అని ఆ సరే నేను చేస్తున్నాను అనే అభిమానంతో చేయుట అని ప్రతిపత్తి అంటారు చాలా బాగా సరే విష్ణుదేవానందరి అలాగే ఈ కూడా చాలా విలువైనది కొన్ని చోట్ల టీక లేకపోతే మనం అడుగు వేయలేము కాబట్టి కామన లేకుండుట చేత ఏదైనా ఈ లక్షణం ఉండుట చేత జ్ఞానికి గురు శుశ్రూష తపస్సు అనేది కూడా తప్పనిసరిగా నేను చేస్తున్నాను అనే అభిమానంతో చేయదగ్గవి కావు తపస్సు ఉంటున్నాయి సహజంగా నేను తపస్సు చేసి ఈ ఫలమును పొందగలేను అనే దృష్టితోటి తపస్సు కూడా ఉండదు జ్ఞాని లక్షణము అట్టిది ఓకే ఇప్పుడు ఇక్కడ శంకర్లు ఏమి తేల్చారు జ్ఞానికి ఇంటిని పట్టుకుని వ్రేలాడుట అనేది పొసగదు కాబట్టి వ్యుత్ శబ్దానికి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి సన్యాసము తీసుకుంటుట అని కాదు వ్యుత్న శబ్దానికి అర్థం ఇంత మాత్రమే ఇల్లు భార్య పిల్లలతో సంబంధమును పెట్టుకొనకుట అంతే కాబట్టి వెళ్ళి సన్యాసం తీసుకోవడం అర్థాత్ సిద్ధం దాన్ని అర్థాత్ సిద్ధము అంట సంబంధము పెట్టుకోనడు అనే అర్థము నుండి అనే విషయము నుండి ఇంకో విషయం సిద్ధించింది దాన్ని ఈ అర్థము నుండి మరో అర్థం సిద్ధించింది ఆ మరో అర్థం ఏమిటి సన్యాసం ఆ విధంగా సన్యాసము అర్థసిద్ధమే కానీ విధి సిద్ధము కాదు అర్థసిద్ధం వేరు విధి సిద్ధం వేరు విధి సిద్ధము వేరు గృహస్థు యజ్ఞం చేస్తాడు అది అర్థసిద్ధమా విధి సిద్ధమా విధి సిద్ధం అర్థసిద్ధం కాదు విధి సిద్ధం ఎందుకని విధి సిద్ధము గృహస్థు నియోజ్యుడు విధి అంటే నియోగం ఓకే కాబట్టి విధి నియోగ సిద్ధమున్నా విధి సిద్ధమున్నా ఒకటే గృహస్థు నియోగ్యుడు కాబట్టి విధి సిద్ధము గృహస్థు నియోజ్యుడు ఎందుకు కామనగలవాడు కొనుక జానికి కామన లేదు కాబట్టి వ్యుత్థానము అనగా సన్యాసము అర్థ సిద్ధమే కానీ విధి సిద్ధము మాత్రము కాదు అని తెలియంది ఈ మాట ఇప్పుడే ఎందుకు చెప్పానంటే తరువాత పారాగ్రాఫ్లో ఈ చర్చ కొంత ఉన్నది అందుకోసం దీని మీద కొంతమంది గృహస్థులు అంటున్నారు అక్క కేత్ గృహస్థా భృక్షాపయాభవాస్నా సూక్ష్మదృష్టి దర్శయంత ఉత్తరమాహు దీని మీద కొంతమంది గృహస్థులు ఇలా సమాధానం చెప్తున్నారు ఉత్తరం అంటే పై మాట చెప్తున్నారు ఇది రకారంగా మాట్లాడుతున్నారు శంకర ఈ గృహస్థులు ఎలా ఉన్నారంటే సూక్ష్మ దృష్టిని ప్రదర్శిస్తున్నారు అంటే దూరదృష్టి సూక్ష్మ దృష్టి అంటే చాలా అతి తెలివితేటల్ని ప్రదర్శిస్తున్నారు అని అర్థం వాళ్ళు ఏమన్నా అలా ఎందుకు ప్రదర్శిస్తున్నారు అతి తెలివితేటల్ని వాళ్ళకి భయం ఏమిటి భయము రోజు భిక్ష ఎత్తుకుని భోజనం చేస్తే ఆ భోజనం మనకు అనుకూలంగా ఉంటుందో ఉండదు ఇంట్లో రెండు సమస్యలు భిక్షలో రెండు సమస్యలు ఒకటి అది మన రుచికి అనుకూలంగా ఉండరు ఒక్కొక్కప్పుడు భిక్ష చాలా ఇబ్బందికరంగా ఉండదు మరి ఏమనుకుంటుంది భిక్ష అంటే ఒకప్పుడు బాగుంటుంది ఉంటుంది ఫ్యాస్ టు అది మొదటి సమస్య అంటే వయస్సులో ఉన్నవాడి సమస్యది సమస్య ఏంటంటే చాలా అది వాటి సమస్య ఈ భయం ఉంటుంది ఈ భయం ఉండడం తోటి వాడు అంటాడు ఎందుకండి మాకే కోరికలు లేవు ఇప్పుడు ఇక్కడ ఉంటేనే సన్యాసం పుచ్చుకుంటేనే పుచ్చుకోబోతాయినట్టు ఇంట్లోనే ఉంటాము ఇది ఈ తెలుగులో సామెత ఒకటి అన్నమైనా ఒకటే సున్నమైనా ఒకటే తర్వాత అన్నమే తినేస్తే పోలేదా అని అలాగే అతి తెలుగు తేటలను ప్రదర్శిస్తూ భిక్షాటనికి భయపడి పరిభవము నాకు భయపడి పరిభవము అంటే అర్థంగా తెలిసిన ఈ వేషం వేసుకుని వీసులోకి వెళ్ళారనుకోండి వాళ్ళు మిమ్మల్ని లెక్క చేయరు ఆటో వాడు ఆటో పిలిస్తే కూడా ఆపడు ఎందుకంటే ఈ సన్యాసి మనకేమిస్తాడు వీడికి టిప్పిస్తాడు కూడా ఆపడు అది పరిభవము అంటే తర్వాత విమానంలో ప్రయాణం చేస్తున్నారనుకోండి మీకు మీ ముఖం చూస్తే మీరు టికెట్ కొనుక్కొని ఎక్కినట్టు కదా ఎవరో టికెట్ కొని తోసినట్టు అనుభవిస్తుంది వారికి దాంట్లో కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి అమ్మాయి కూడా శ్రద్ధగా మంచినీళ్ళు ఇవ్వడం మానేస్తుంది ఏదో పరిభవం నాలుగు రోజుల్ని చెప్పాను వీళ్ళేమంటారు కింద టీకాకారులు పరిభవం అనుగుణంగా ఉండడం వ్యాఖ్యానం చేశారా పరిభవా అపమానము ఎందుకు ఏమిటి ఎందుకు వచ్చింది అపమానము అంటే వీళ్ళేం రాయలేదు ఇక్కడ నేను రాసి చూసా రాశాడా ఆనందగిరి రాశాడు పరిభవ పామరై క్రియమాణ స్థిరస్కార అని రాశాడు పామరులు ఉంటారు వాళ్ళకి తెలియదు ఈ సన్యాసి యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు వాళ్ళు తిరస్కారం చేస్తా నేను ఒకసారి అంటే మీరు ఏమనుకోరు కదా ఇలాంటిది చెప్తున్నానండి అట్లాంటాలో ధ్వజస్తంభ ప్రతిష్ట చూడండి అట్లాంటాలో మన వాళ్ళు చేరి పెద్ద దేవాలయం కంటే దానికి ధ్వజస్తంభ ప్రతిష్ట దానికి వెళ్ళాను నా నాకు ఎందుకు ధ్వజస్తంభ ప్రతిష్ట నాకు ఎవరి సంబంధం ఇంకా స్వామిజీ వెళ్ళమన్నారు అదే సన్యాసి ఉండాలి అందుకోసం వెళ్ళాను సరే నేను విమానం ఎక్కి నేను ముందు వాళ్ళు నన్ను అడిగారు అడిగితే నేను రానని చెప్పాను అప్పుడు వాళ్ళు స్వామికి వెళ్ళారు అంటే ఆయన అన్నారు నేను నాకు ఖాళీగా పెద్దవాడిని అవి ఎందుకు స్వామి టీవీ ఉన్నాడు కదా మొన్న స్వామి వాడిని ఒకకుండా మీరు అని చెప్పి అలా చెప్పారు డైరెక్ట్గా చెప్పారు ఆయన కూడా అంటే మేము అడిగేవాడు బాబు ఆయన రానున్నాడు గట్టిగా అడిగినా కూడా వినలేదు అంటే ఆ నేను చెప్తాను ఆయన చెప్పారు అప్పుడు నేను వెళ్ళాను సో వాళ్ళకి అర్థమైపోయింది మామూలుగా వీళ్ళు రాలేదు వ్యక్తి రికమెండేషన్ మీద వచ్చారు ధ్వజస్వామం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో పూజ అది చేయాలి అది నేను చేయాలి వాడు ఎవడో ఏదో చిన్న ఇలా ఎత్తి ఉంటుంది కదా డిసెంబర్ పదికొండోళ్ళ కల్లా మొదల్లో అక్కడికి నేను పూజ చేసి బయటకు వచ్చాను కింద దిగా ఆ డబ్బా లాంటి దానితోంది దిగాను దిగిన అక్కడ పిల్లలు కూర్చుని ఉన్నారు పాతికి మంది పిల్లలు ఒక ఆయన పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చి స్వామిజీ ఈ పిల్లల చేత మీరు భగవద్గీత పారాయణ చేయించండి అని నేను ఆయన చేసి చూశాను అప్పుడు ఒక ఆ టెంపుల్ చీఫ్ నేను విను ఊనుకున్నాను నేనేం మాట్లాడలేను లేదా ఏమోనండి పిల్లలకి మాట్లాడకపోవడం లేదు పిల్లలకి నా వల్ల ఉండండి అని అదేంటండి అలా అంటారు పిల్లలకి భగవద్గీత పారాయం చేయడానికి మీకు ఏమి సమస్య పడి ప్రాబ్లం అన్నాడు నేను వింటున్నాను ఈ లోపల చీఫ్ పరిగెట్టుకు వచ్చాడు పరిగెట్టు వచ్చి ఆయనతో ఏం చెప్తున్నావు ఈయన ఈ సన్యాసిని పిల్లలకి భగవద్గీత చెప్పమంటే ఆయన ఏమో ఉత్సాహంగా ముందుకు రావట్లేదని కంప్లైంట్ చేసినట్లే చెప్పాడు హై ఆయనతో అలా చేయ డోంట్ డూ దట్ వట్ అవ్ యూ థ్యాంక్ యూ ఆయన ఆర్షవిద్యా గురుకులం ప్రతినిధిగా మనం కోరితే వచ్చాడు పిల్లలకు భగవద్గీత చెప్పు ఆయనకి పని చెప్పద్దు అని వాళ్ళతో కోక వేసి ఆయన అప్పుడు మానేశాడు పని చెప్పడం అలా ఉంటాడు సన్యాసం చూస్తే పని చెప్పాలనిపిస్తుంది ఇంకోసారి శృంగేరి వచ్చారు ఇప్పటికే సత్యనారాయణ నేను ఉపన్యాసం చెప్తున్నాను పథం విష్ణు ప్రభావం ఆయన వచ్చారు దాని తర్వాత నేను ఆపేశాను అందరూ వెళ్ళి ఆయన్ని స్వీకారం చేసి అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయారు పవన్ రెండు వెళ్ళిపోయారు ఇంకా ఉపన్యాసానికి టైం ఉంది అప్పుడు వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు వచ్చి కూర్చొని ఉపన్యాసం వెళ్ళడం చేయట్లేదు నేను అలా మైక్ పెట్టుకుని కూర్చుని అప్పుడు ఈ వచ్చి యజమానుడు ఆట వచ్చి మీరు మొదలు నేను ఎలా మొదలు పెడుతున్నాను వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు స్థిరంగా కూర్చోవాళ్ళకి ఇంకా హడావుడ్లోనే ఉన్నా మీరు చెప్పా ఉంటే వాళ్ళు కూర్చుంటారండి అన్నాడు నేను చెప్పడం చెప్పాను నేను లేచి వెళ్ళిపోయి ఇంకో కూర్చున్నా కూర్చున్నా అప్పుడు ఎవరో చెప్పాడు ఆయనకి ఆయనకి ఎలా చెప్పటో అప్పుడు ఆయన వెళ్ళి మైకి గట్టిగా ట్యాకేసి మీరు పాఠమ్మ కావాలా అక్కర్లేదని మీరు తేల్చుకోండి అని చెప్తే వాళ్ళందరూ సెటిల్ అయ్యి కబుర్లు మానేసి కూర్చున్నారు కూర్చున్న తర్వాత నా దగ్గరికి వచ్చేసాడు వచ్చి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కూడా చెప్పండి చెప్పండి మీ గైట్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కబుర్లలో దిగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అప్పుడు మళ్ళీ వెళ్ళే అయా మీకు పాఠం కావాలంటే మీరు కబుర్లు మానేయాల్సి ఉంటుంది అని మళ్ళీ ఇంకోసారి చెప్పిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రాబోయేరా కూర్చోబోయే అక్కడ కూర్చొని అక్కడ ఆయన కూడా కూర్చున్న తర్వాత నేను రెండు నిమిషాలు ఆగి అప్పుడు మైకి పట్టుకుని పాఠం అంటే వీళ్ళు ఆలోచించిపోయి ఏదో మనం దర్శనమిస్తున్నాం కదా దర్శనిస్తారు కదా కాబట్టి మనం ఎలా పడితే అని ఆర్గనైజర్స్ అనుకుంటారు తామరులు ఈ విధంగా తిరస్కరిస్తారు ఆ తిరస్కారానికి భయపడి దక్షాటానికి భయపడి ఇంక సన్యాసం ఎందుకండి ఇంట్లోనే మేము ఉండిపోతాము అని కొంతమంది పలు మాట చెప్తున్నారు ఉత్తరమాహుహు పో భిక్ష భిక్షాతనానియమదర్శనా దేహధారణ మాత్రిన గ్రహస్థస్ ఇక్కడ కింద టీకాకారులు ఒక హెచ్చరిక చేశారు ఆ హెచ్చరిక మీరు పెట్టుకోబోతే దెబ్బతింటారు దేహధారణ మాత్రథిన అనే విశేషణము గ్రహస్థస్ కాదు మరి దేవరికి భిక్షో అది దేహధారణ మాత్రార్థినో భిక్షో అని అని విశేషణం తప్ప దేహధారణ మాత్రార్థినో గృహస్థస్య అని కాదు ఎందుకంటే రెండు షష్ఠీ యకవచనాలే భిక్షోహన్నా గృహస్థస్యా రెండు షష్ఠీ యకవచనాలే కాబట్టి దేహధారణ మాత్రార్థినా ఇకేనా అన్వయించవచ్చు అదేనా అన్వయించవచ్చు ఒకటి పొరపాటున దేహధారిన మాత్రార్థినో గృహస్థస్య అని అన్వయించేటువంటి ప్రమాదము కలదు అందుకోసం ఆనందగిరి దేహధారణ మాత్రార్థిన భిక్షోరుతి పూర్వైన అన్వయ అని రాసిపెట్టేది పాపం ఆయన అలా రాయకపోతే నేనే ఆ పొరపాటు చేసింది ఇవన్నీ ఓకే గ్రహస్థ్యా సాధ్యసాధనైణోయ వినిర్ము అతిగ్రహస్థ్యాక విశేషం దేహమాత్రధారణా అశనాదనమాత్ర ఉపజీవత గృహ ఏ అశ్వాసన ఇది ఉత్తరమాహు అని అన్నాడు వీళ్ళు ఏమంటారంటే ఆవిడ భిక్షు ఉన్నాడు గృహస్థం ఉన్నాడు భిక్షు అంటే సన్యాసి గృహస్థస్య వీళ్ళిద్దరూ ఉన్నారు ఈ సన్యాసి ఏం చేస్తున్నాడు దేహధారణ మాత్రమును కోరి భిక్షాటనాది నియమాలని చేస్తున్నాడు నియమాన్ని పాటిస్తున్నాడు కదా అంటే కొన్ని విధులు సన్యాసులకు కూడా ఉన్నాయి దాని మీద చర్చ ప్రారంభమవుతుంది వీడు భిక్షాటనమనే నియమాన్ని చేసి పాటిస్తున్నాడు ఇప్పుడు ఆకలి వేసినప్పుడు అన్నాన్ని ఏ విధంగానైనా సంపాదించుకు తినా బియ్యం కొనుక్కు దక్షణమే వండుకుని తిన వంటకాతనైన వాడు కొంత కొంత వంట జాతనైన వాళ్ళు ఉంటారు ఒక మంచి పాకాని పుణ్యులు ఉంటారు నేనంటే పాకం నా కాఫీ పెట్టుకోవడం తప్ప ఇంకేమీ జరుగుతాడు అదే పాకాని పుణ్యులు ఉంటారు వాళ్ళు భార్య ఉండి పెడితే వాళ్ళకి నచ్చదు అసలుగా వాళ్ళే వండుకుంటారు కొంతమంది వైష్ణవులు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో వైష్ణవులు కొంతమంది ఇళ్లలో భర్తే వండుతారు భార్య ఉండదు ఎందుకంటే భర్తకి దేవుడికి నైవేద్యం పేరు తోడు వంట ఉంటుంది వాళ్ళకి ఎవరు నియమాలు ఉన్నాయి స్త్రీ ఉండిన అన్నం దేవుడికి నైవేద్యం పెట్టకూడము ఎవరు వేల నియమాలు మండితోడము ఏవే వాళ్ళు అసలు ఆచార్యులు కదా ఆయనే వండుకుంటారు ఆయన సందేహం తీసుకున్నాను అనుకోండి ఈ భిక్షువులు చరిగ పెట్టేది ఒకటి పోగా ఆయనే వండుకుంటారు అలా చేయొచ్చు కదా చేయకపోవాలి నియమం నియమం అది నియమం అంటే నియమం అంటే అనేక విధములుగా ప్రాప్తమయ్యే సందర్భంలో ఒకదాన్ని పట్టుకుంటే దాన్ని నియమము ఆ నియమ శబ్దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి భిక్షాటనాది నియమం ఉన్నది దేహధారణ మాత్రమునకు భిక్ష అయితే ఎక్కర్లేదు అనేక రకాలుగా దేహధారణ చేయగలుగుతారు డబ్బిచ్చి కొనుక్కును భోజనం చేసి దేహధారణ చేయొచ్చు వండుకును భోజనం చేసి దేహధారణ చేయొచ్చు ఇన్ని రకముల నియమములు ఇన్ని రకముల ఉపాయములు ఉంటుంటే కేవలము భిక్షాటన మాత్రమే చేయాలి అనే నియమంతో భిక్షు అది ఒకటి ఇంకా గృహస్థు ఈ గృహస్థు ఎటువంటి గృహస్థు సాధ్యేషణ కాబట్టి సాధనీషణ కూడా తొలగిపోయినవాడు సాధ్యవేషణ ఎప్పుడు లేదో సాధన యేషణ కూడా అప్పుడే పోతుంది రెండేషణలు పోయినవాడు ఐదు గ్రహస్థులు ఇప్పుడు ఈ గ్రహస్థుకి దేహధారణ చేయాలి కదా కోరిక లేని లేవు దేహధారణ మాత్రార్థం అంటే దేహమాత్రధారణార్థం వాడు ఏం స్వీకరించి అనుసరిస్తాడు వీటిని స్వీకరిస్తాడు అశన ఆచ్ఛాదన మాత్రం ఉపదేవత భోజనమును పడిన వ్యక్తి మీద కప్పు ఆచ్ఛాదనం ఉంటే రూఫ్ లేదా ఆచ్ఛాదనం ఉంటే వస్త్రం అని కూడా చెప్పచ్చు ఇంత మాత్రమే స్వీకరిస్తూ ఉంటాడు అటువంటి గ్రహస్థితి తేడా ఏముంది రెండు సో అటువంటి గ్రహస్థితి భిక్షాదన చేసుకునేవాడికి తేడా ఏమీ లేదండి తేడా లేదు కాబట్టి గృహే ఏవ ఆసనం అస్తూ ఇప్పుడు గృహంలోనే ఉండొచ్చు ఇప్పుడు గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి సన్యాసం ముఖ్యమైనట్టు అర్జెంట్ ఏమొచ్చింది కాబట్టి గృహంలోనే ఉండొచ్చు అని చాలా సూక్ష్మ దృష్టితోటి కొంతమంది గృహస్థులు అని ఎవరైతే చెప్తున్నారో దానికి సమాధానం చెప్తున్నారు శంకర్లు నా స్వగృహ విశేష పరిగ్రహ నియమస్య నా పక్కనే కామ ఉండాలండి ఉందా కమ ఉందా మీ ఉత్తరంగా ఉందా కామ చూస్టాప్ ఉంది క్యూ స్టాప్ ఉంటే మరీ సుఖం నా ఈ ఆర్గ్యుమెంట్ తప్పు అంటే ఇటీ పక్కన ఉత్తర మా పెట్టుకోవాలి అంతవరకు పూర్వపక్షం అన్ని పూర్వపక్షాలు చే అనేది ఉండవు ఇంకో ఇంకో భాషలో కూడా ఉంటాయి అలా చెప్పడానికి వీరు లేదు ఎందుకని తన ఇల్లు స్వగృహ విశేష పరిగ్రహ పరిగ్రహ అంటే పట్టుకోవడం ఇప్పుడు వీడు భోజనము ఆచ్ఛాదనము కావాలి కదా వీరికి మీ కదా భోజనము ఆచ్ఛాదనము కావాలి భోజనము ఆచ్ఛాదనము కావాలంటే నా ఇల్లు నా భార్య అని పట్టుకోవడం ఎందుకు ఆ నియమం పెట్టాడు కదా నియమం అంటే మళ్ళీ ఏంటి భోజనాచ్ఛాదనాలను భక్షాటన ద్వారా ఇతర పద్ధతులతో సంభవం అవుతూ ఉంటే అట్లా కాకుండా ఇది నా ఇల్లు నా భార్య అనే నియమం పెట్టుకుందంట ఆ నియమం ఇలా ఆ నియమం ఎందుకు తప్పు దాంట్లో తప్పేమిటంటే కామప్రయత్వా ఆ నియమము కూడా కామల చేతను ప్రేరేపితమవుతూ ఉన్నది కనుక పనికి రాదు అక్కడ విశేష శుద్ధానికి స్త్రీ అని అర్థం చెప్పారు స్వగృహ విశేష పరిగ్రహం స్వగృహ విశేష శుద్ధైన స్త్రీ విశేషో గృహ్యతే అని రాశాడు ఆనందగిరి అదేవితే తన తన ఏదో ఇంట్లో ఉండొచ్చు కదా తన ఇంట్లో ఉండడం ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండడానికి సత్రంలో ఉన్నా లేకపోతే ఇంకోహల్ ఇంట్లో ఉన్నా ఎలా ఉన్నా ఉన్నట్టే తన ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉండడమే అవుతుంది అలాగే అనేకం ప్రాప్తం అవుతుంటే తన ఇంట్లో మాత్రమే ఉండాలి అనే నియమం ఎందుకు పెట్టుకున్నాడు అంటే కోరిక ఉండబట్టి పెట్టాడు వంట ఏ అమ్మగారు వండి పెట్టినా సరిపడుతుంది భోజనానికి తన భార్య అమ్మగారు మాత్రమే వండి పెట్టాలి అనే నియమం ఎందుకు పెట్టుకున్నాడు అంటే కామప్రయుక్తుడే కోరిక ఉండబట్టి అలా పెట్టుకున్నాడు కాబట్టి ఈ రకమైన సూక్ష్మ దృష్టితో సమాధానం చెప్పేటువంటి గృహస్థ యొక్క వచనమునకు సమాధానము చెప్పడం అన్నది కామప్రయుక్తత్వాత అని చెప్పడం ద్వారా అది తప్పు అని సమాధానము ఉక్తోత్తరమేత ఓకే ఇంకొంచెం వివరిస్తున్నారు దాన్ని గృ విశేషరిగ్రహాభావే శరీర భారణమాత్ర ప్రయొక్తనాదనాథిన స్వరిగ్రహ విశేషాభావే అర్థాత్ భిక్షుక అక్కడితో ఆపూల వక్షానికి ఉత్తరం సమాధానం ఇచ్చినట్లు అవుతుంది ఎలాగంటే తన ఇల్లు ఉండాలి అనే నియమం లేదు అనే పట్టుదల లేదు పరిగ్రహం అంటే పట్టుకోవడం అది లేదు తన భార్య అనే పట్టుదల లేదు ఇంకేం మిగిలింది ఇంకేం మిగిలింది వాడు శరీర ధారణ మాత్రానికి ఆవశ్యకమైన ఇల్లు పైకప్పును కోడుకుంటున్నాడు అంతే అంటే కోరుకుంటున్నాడు ఆ శరీర ధారణ కోసం తన భార్య వండి పెట్టాలని ఆ పైకప్పు తన స్వామి అవ్వాలని వాడు అనుకోవటం లేదు అప్పుడు స్వపరిగ్రహ విశేషాభావ కాబట్టి వాడు ఏం చేస్తాడు నాదే ఏదో ఇల్లో ఉండాలి కాబట్టి ఇంట్లోనే ఉంటాను ఏదో స్త్రీ వండిపెట్టిన తిండి తినాలి నా స్త్రీ వండిపెట్టిన తిండే తింటాను అనే అనే పరిగ్రహము ఉండదు దాని పేరే భిక్షుకత్వం భిక్షకత్వమే కాబట్టి కామనలేని వాడికి భక్షికత్వమే ఉంటుంది తప్ప తన ఇంట్లోనే కూర్చొని భిక్ష కింద తీసుకుంటాం ఆ పైకప్పుడు తన ధనాన్ని ఎక్కువని పెట్టుకోవడం ఉండదు ఇప్పుడు తెలిసిందండి ఈ పాఠం నేను ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు చాలా ఒకసార్లు అడిగారు నేను చెప్పలేదు ఈ పాఠం ఎందుకంటే గృహస్థులకి ముఖం మీద కొట్టిన చోట అందులోనేం చెప్పానంటే తయేసి చెప్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా అందుకే గ్రహస్థులు ఇది తప్పండి వాళ్ళకి చెప్పేది ఏమిటంటే వీళ్ళు ఎప్పుడు లేరు కనుక మీరు ఉన్న చోటే ఉండి భిక్షాటం చేసుకుంటూ ఒక దీంట్లో ఇంకో మొక్కల ముప్పుడు పెట్టారు కొందరు వాళ్ళు మీ ఇద్దరికీ కూడా సన్యాసం ఇచ్చేస్తాను మీ ఇద్దరు కలిసే ఉండండి ఒక ఆయన దగ్గరికి వచ్చాడు భార్యతో కలిసి స్వామిజీ మీతో సన్యాసం గురించి చర్చించడానికి వచ్చాను అమ్మ కూర్చోండి ఇలా కూర్చోండి మీరు ఇలా కూర్చోండి సన్యాసం అంటే భార్యను గడ్డగొట్టుకోవడం సన్యాసం గురించి మాట్లాడాను వచ్చేవాళ్ళని కానీ అంటే అమ్మగారు అన్నారు నేను కూడా సపోర్ట్ చేస్తున్నానని అందుకోసం వచ్చానండి అన్నారు అవి అంటే నేను ఏం చెప్పాలో తెలిసిన తర్వాత మాట్లాడతానండి ఇప్పుడు మాట్లాడిన నేను వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడాను శరీర ధారణార్థాయాం భక్షాధనా దిశ ప్రవృత్తవు థా నియమో భక్షోషం కాదవుతేథా గృహిణోప అకాణ అష్టమిటం కోసం ఏమైన ప్రవృత్తి యావజ్జీవాది నియుక్తత్వాత్ ప్రత్యవాయుద పరిహారాలు ఏంటి ఏతన్యోగ విషయ విదృష ప్రతి అశక్తి యోగత్వా చేతి మళ్ళీ పూర్వపక్ష సిద్ధాంతా ఇది అంత ఓం